ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం జనాగపతి హమహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణ స్ప ఆనశ్వన్మోతిభిశ్రీతసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాన్ స్మరాచార్య పర్యంతా వందే గుపరంపరా దామోదరణమంది సుందర వదనారవింద గోవిందవజల మందర పరమం దరమయత్ అన్నీ సంబోధనలే భవ జలధి మథన మందర అది కూడా సంబోధన ఈ సంసారము ఒక సముద్రము భవ భవ అంటే సంసారం భవా అంటే శివుడనో అర్థం ఉన్నది ఆ అర్థం వేరు నమో భవ చరుద్రయ అది వేరు భవతీతి భవ అక్కడ శివుడు అన్నప్పుడు సద్రు కూడా అని పేరు సంసారంలో భవహ అని పేరు ఎందుకు వచ్చిందంటే పుట్టుక భవతి జాయతే ఇక్కడ వీడు పుడతాడు ఈ పుట్టుక అనేది చిత్రంగా ఉంటుంది ఎందుకంటే పుట్టుక అనగా నేను చాలామంది సంతోషం పోతాను కానీ గిట్టుట అనేది ఒకటి ఉన్నది ఈ పుట్టుకకు గిట్టుటకు మధ్యలో వీడికి ఒక సంసారం ఉంటుంది ఆ సంసారం అనేది ఎలా ఉంటుందంటే ఏదో వెదుకుడు ఆట దేనికో వెదుకుడు ఆట అన్వేషణ హనుమంతుడు లంకలో సీతను అన్వేషించినట్టుగా వీడు ఈ సంసారంలో సుఖాన్ని అభయాన్ని అన్వేషిస్తూ ఉంటాడు సెక్యూరిటీ అండ్ జాయ్ ఆ రెండో అన్వేషిస్తాడు సీత దొరుకుతుందా హనుమంతుడికి లంకలో సీత దొరుకుతుందా దొరకదు లంకలో దొరకదు అశోక వనంలోకి వస్తే దొరుకుతుంది లంకని విడిచిపెట్టి అంగరం విడిచిపెట్టడం అంటే ఎలాగా యు టర్న్ యువర్ బ్యాక్ ఆన్ లంక అంటారు అంటే పృష్ఠతో కృత్వ లంకను పృష్ఠతో కృత్వ పృష్ఠతో కృత్వ అని ఆ ప్రయోగం అలా ఉంది అక్కడ విసర్జ ఉన్నట్లయితే పక్కన కావుంది కదా అని ఉండాలి పృష్ఠతో కృత్వ అనకూడదు కానీ మనం అలాంటివి కొన్ని మనోకామన పృష్ఠతో కృత్వ అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నట్లు ఉన్నాయి మరి ఎందుకున్నాయి ఒకసారి కనుక్కోవాలి ఎవరన్నా ఫోన్ చేశాడు కానీ సో కాబట్టి హనుమంతుడు పృష్ఠతృత్వ వెన్ను చూపి అంటే వెనక్కి దానికేసి చూడడం మానేయాలనే అభిప్రాయం పూర్తిగా దానిని తిరస్కరించి అప్పుడు పశువుపనంలో ప్రవేశిస్తే అక్కడ లభిస్తుంది సీత శాంతి కాబట్టి ఈ సంసారంలో వెదుకులాట అదేమీ ఉపయోగం జలధి అది సముద్రం సముద్రంలో వెతుకులాట ఎంత వెదిగినా ఒకటే సో ఈ సంసారం అనే సముద్రంలో వీడు ములగడు తేలడు సముద్ర దృష్టాంతం ఎందుకంటే వీడు ములగడు తేలడు కానపకాయ బుర్రలాగా ముల మునిగి మళ్ళీ తేలుతూ ఉంటాడు తేలి మళ్ళీ ములుగుతూ ఉంటాడు అలా ములగడు తేలడు ఆ సంసారం అంతిమంగా జరా మరణము ఈ జరా అనేది ఎంతటి వాడికైనా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది ఎంతటి వాడితే ఎంత గొప్ప అధికార సంపద గలవాడైనా నేరస పడిపోతాడు ఎంత డబ్బున్నవాడైనా వేలమొహం వేసేస్తాడు జర యొక్క ప్రభావం అలాంటిది సో హాలీవుడ్ స్టార్స్ వాళ్ళు కూడా వాళ్ళకి కోట్లు ఉంటాయి కానీ ఆ జర ముందు తల సో వ్యాధి వ్యాధి కూడా అలాంటిది జన్మ మృత్యు మధ్యలో ఉంటాయి జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం గీత కాబట్టి ఈ సంసారంలో వీడు పండి కొట్టుకుంటూ ఉంటాడు భావ జాలాది ఈ సంసారంలో ఉన్నప్పుడు మీరు ఈ భోగాల వెంట పరుగులు తీయకూడదు మథనం చేయాలి ఆ సముద్రాన్ని మథించాలి ఈ మథనం అనే కార్యక్రమాన్ని ఒకదాన్ని చేపట్టాలి మథనం అంటే మనం చేసి ఇది మథనమే దీన్నే ధ్యానంగా కూడా చెప్తారు ఇప్పుడు శ్రవణం చేసి తర్వాత ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి చాలామంది మెడిటేషన్ ఇష్టపడడం ఏమో కూర్చుని కబుర్లు చెప్పుకుని ఇష్టపడతారు తప్ప ధ్యానం చేయటానికి ఇష్టపడడం ధ్యానం చేయాలి కష్టం ధ్యానం కష్టం మెడిటేషన్ ఇస్ డిఫికల్ట్ బట్ యు కెనాట్ అవాయిడ్ ఇట్ ఇనిమిటబుల్ తప్పించుకునే ప్రసక్తి లేదు ధ్యానం లేకుండా ఉపాయం ఏదైనా ఉందా అంటే లేదు కర్మ ధ్యానానికి ఎన్నడూ సబ్స్టిట్యూట్ కాదు కొంతమంది అంటారు అదుగుతారు ఏమన్నా పూజ చేసుకుంటున్నాం కదా మళ్ళీ ఈ మధ్యలో ఈ ధ్యానం ఎందుకండి అని అంటారు సరే కానివ్వండి అని అయినంటారు కానివ్వండి ఎందుకంటే మనం నిరుత్సాహపరచకూడదు కానివ్వండి కానీ ఎప్పటికైనా ధ్యానం వైపు రాక తప్పదు గైడెడ్ మెడిటేషన్ చేయండి అని వాళ్ళ కనుక ఓపెన్ మైండ్ తోటి ఉంటే నేను రకమంది చేస్తూ ఉంటాను గైడెడ్ మెడిటేషన్ చేసినప్పుడు శ్రవణం చేసినప్పుడు ఎలా అయితే మీ మనస్సు సైలెంట్గా ఉంటుంది మీరు గమనించారో లేదో శ్రవణం చేసేప్పుడు మీ మనస్సు సైలెంట్గా ఉంటుంది ఎందుకని మీరు ఇంకా మరి ఆలోచనలు ఉండవు అదే సైలెన్స్ అంటే యథాంతిక్ సమాధి అది అలాగే గైడెడ్ మెడిటేషన్లో కూడా మరి ఆలోచనలు ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఆ రకంగా మీరు ఒక రకమైన సమాధి స్థితిలోనే ఉంటారు కాబట్టి అది రికమెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి ధ్యానం అనేది చేయాలి ఆ ధ్యానము కూర్చున్నప్పుడు ఆరంభంలో ఇబ్బందులు వస్తాయి మోకాల్ నొప్పులు ఉంటాయి కూర్చోవడానికి కష్టం అక్కడ ప్రారంభమవుతుంది అన్నిటికంటే ముందు మనస్సు ఆ ప్రెషర్ కుక్కర్ లాగా తయారవుతుంది ఇప్పుడు అడుగును మంట పెట్టి పైన మూత పెడితే ఏమవుతుంది ప్రెషర్ కుక్కర్తో జరిగేదిదే కదా అడుగును మంట పెట్టి పైన మూత పెట్టినట్టు సో ఆ రకంగా ఇలా కూర్చుండిపోయి కళ్ళు మూసేసుకుంటే అది ప్రెషర్ కుక్కర్ కాబట్టి కళ్ళు తెరిచేదాకా తట్టుకోలేదు తర్వాత చాలా ఈ పాటికి చాలా టైం అయిపోతుండేమో పది నిమిషాలు అయిందో పదిహేను నిమిషాలు అయిందో మిగిలిన రేపు చేసుకోవచ్చులే అనే దానిలో పడిపోతాడు ఆ ప్రెషర ధ్యానం అనేది అభ్యాసం చేస్తే కానీ దాని యొక్క మహిమ తెలియదు మీరు ధ్యానం చేసిన రోజు ధ్యానం చెయ్యని రోజు తేడా ఉంటుంది ధ్యానం చేసిన కొంచెం ప్రశాంతంగా యు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ధ్యానం చేయని రోజు పొరుగులు పొరుగులునే ఉంటుంది ఆ ఫీ ఆ సెన్స్ ఆఫ్ పీస్ రాదు కాబట్టి ధ్యానానికి చాలా పెద్ద ప్రాముఖ్యము కలండి ఆ ధ్యానమునకే మథనము అనిపే సో అక్కడ ఏమవుతుందంటే హృదయంలో ఒక మథనం ఒకటి జరుగుతూ ఉంటుంది ఈ మథనానికి కావలసినది ఆధార శక్తి నీకు అక్కడ కథల్లో ఉంటుందంటే వీళ్ళు మందర పర్వతాన్ని సముద్రంలో పారేసి దానికి వాసుకి అనే సర్పాన్ని దానికి చుట్టి ఇటు దేవతలు అటు రాక్షసులు కలిపి దాన్ని చిలుకుతారు చిలుకుతుంటే ఈ మందర పర్వతం మునిగిపోతూ ఉంటుంది అది నిలబడదు సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది మునిగిపోతుంటే అప్పుడు వీళ్ళు ప్రార్థిస్తారు హేమయ ఈ మందర పర్వతం మునిగిపోతుంది హే విష్ణు హే విష్ణువ దీనికి ఏదైనా ఉపాయం చూడదు ఉపాయం చూడాలంటే ఇంకేం ఉపాయం లేదు నాకెప్పటి నుంచో భాగవతంలో చెప్పారు ఇలాగా నాకు ఎప్పటి నుంచో వీపు గోక్కోవాలని కోరుకుంది గోక్కోలేకపోతున్నాను వీపు గోక్కోవడం అన్నది అది సంభవం కాదండి ఎవరో ఒకళ్ళు వీపు గోకాళ అది ఎవరికి వాళ్ళు గోక్కోవడం విష్ణువుకైనా సమస్య లక్ష్మీదేవులు వీపు గోకమని అడిగితే వాడు తీసుకుంటుంది చూసారా కదా అడిగాడు అడిగాడు హెల్ప్లెస్ అయ్యి అడుగుతాడు కదా కొన్ని అడిగాడు కదా పొది పొద హెల్ప్ చేద్దామని అనుకుంటారా అనుకోరు విసుక్కుంటారు విసుక్కుంటే కొంచెం సెన్సిటివ్ మైండ్ సెన్సిటివిటీ లేనివాడు బొండ స్వాధ్యాయ మళ్ళీ అడుగుతూ ఉంటాడు కానీ వీడు బాధపడలేక వాళ్ళు వచ్చి కోపుతారు కానీ కొంచెం సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇంకా అడగరు ఒక్కసారి అడుగుతాడు అడిగినప్పుడు విసుక్కుంటే ఇంక అడగడు విష్ణు పరిస్థితి అదే ఎప్పుడైతే వచ్చి ఈ మందర పర్వతాన్ని నిలబెట్టాలండి అప్పుడు ఆయనకు తోచింది ఉపాయం దొరికిందని ఆయన ఏం చేసేదంటే కోర్మ రూపాన్ని ధరించి ఆ మందర పర్వతం అడుగును దూరాడు దూరి ఆ మందర పర్వతాన్ని సరిగ్గా నడువులో తను ఎక్కడ చేయి వెళ్ళదో అక్కడ ఇండిట్లాగా దూరి కూర్చున్నాడు వీళ్ళు ఇలాగ తిప్పుతూ ఉంటే అమ్మాయ్యా ఇంత కాలానికి నాకు దూరంలో తీరిందిరా భగవంతుడాని ఆయన అక్కడ విశ్రాంతిగా ఉన్నాడు అక్కడ ఆ మందర పర్వతానికి భాగవతంలో అలా వర్ణించారు వీళ్ళు ఎరిఫై చేసుకోవచ్చు కావాల్సింది సో అది అక్కడ కథ కోర్మావతారం అయితే కూర్మావతారము మాట రాగానే భగవద్గీతలో శ్లోకం గుర్తుకొస్తుంది ఒకే శ్లోకం నాట్ టూ వర్సెస్ ఓన్లీ వన్ వర్స్ సో యదా సంహరతే చాయం కూర్మోంగానీ సర్వశ ఇంద్రియానీంద్రియార్థేభ్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే రెండో అధ్యాయంలో ఉంది ఇదో అరవై ఒకటో శ్లోకం అరవై రెండో శ్లోకం స్థిత ప్రజ్ఞ ఉంది స్థితప్రజ్ఞుడు అనగా ఎవడు అంటే నువ్వు కోర్మము వలె ఉండవలేవు స్థిత అంటే స్థిర అని అర్థం స్థితప్రజ్ఞుడు ఒక ఎక్స్ప్రెషన్ దానికి అర్థం స్థిరప్రజ్ఞుడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడు ఎవడు వాడు అంటే ఎవడైతే తాబేలులాగా జీవిస్తాడో వాడు తాబేలు ఏం చేస్తుందంటే ఎవడైనా ఇన్సెక్యూరిటీ భయం వచ్చినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ నడిచి వెళ్తూ ఉంటుందండి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది ఫీల్ అయినప్పుడు నేను మొన్న ఒక నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళ ప్రోగ్రాం చూశాను నేషనల్ జియోగ్రఫీ చూస్తే తాబేలు వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ ముంగిసలు డజన్ ముంగిసలు అవి ఆహారం కోసం వెతుకుతున్నాయి వెతుకుతో ఈ తాబేలు కనపడినాయి కనపడ్డాంటే టప్పుడపడప ఆ తాబేలు దగ్గరికి వెళ్ళాయి అది వెంటనే ఏం చేసిందంటే తాబేలు యొక్క లక్షణం ఏమిటంటే దానికి తినస్త అంటే భయం కలిగినప్పుడు భయహేతువు అది పారిపోదు అటాక్ చేయదు రెండు ఆ రెండు సాధారణంగా మనిషి ఉంటాడు లోపల భయం వచ్చినప్పుడు ఎదరు వాళ్ళని అటాక్ చేస్తాడు ఈ అటాక్ చేసి వాళ్ళందరూ భయ స్వభావం కలపడ్డాయి వాళ్ళు లోపల భయపడి పైకి అటాక్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ లేదా పారిపోతాడు అటాక్ చేసే అవకాశం లేకపోతే అక్కడి నుంచి తప్పకుంటాడు తాబేలు అటాక్ చేయడు పారిపోతాడు ఈ ముందు ఇసులు వచ్చినప్పుడు తాబేలు ఏం చేసిందో తెలిసినా పది నడుస్తూ అలా ఫిక్స్ అయిపోయింది కళలో మానేస్తుంది ముంగీసులను అటాక్ చేయదు తనని తాను ప్రొటెక్ట్ చేసుకోదు పారిపోదు అది పారిపోగలదు అవేలు వేగంగా పరిగెడుతున్నాయి కానీ అటాక్ చేసినప్పుడు మాత్రం పారిపోదు ఇది మనం నేర్చుకోదగ్గ లక్షణం మనకి జీవితంలో ఏదైనా ఒక భయహేతువు ఎదురైనప్పుడు అంటే ఒక ఆపద తారసిల్లినప్పుడు మనం దాన్ని అటాక్ చేయకూడదు ఇలా వెళ్ళడానికి వీలు లేదు హౌ కెన్ ఇట్ బీ అని మీరు అటాక్ చేసి మోట్లో వెళ్ళకూడదు రియాక్షన్ అంటారు రియాక్షన్ చేయకూడదు పారిపోకూడదు అక్కడ నిలబడాలి కామ్గా నిలబడాలి నిలబడి తనలో తాను సైలెంట్గా ఉండిపోవాలి ఉండిపోయి అప్పుడు రెస్పాన్స్ వస్తుంది మీరు వివక్కర్లేదు రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తుంది వట్ ఎవర్ కమ్స్ దట్ విల్ బి ది రెస్పాన్స్ ఆ తాబేలు లక్షణం తాబేలు ఏం చేస్తుందంటే అది ముడిచి ముడిచేసుకుంటుంది ఉపసంహారం చేస్తుంది కదా సంహరతే ఛాయం సంహరత అంటే ఉపసంహరతే ఉపసంహారం చేస్తుంది ఎలా ఉపసంహారం చేస్తుంది నాలుగు కాళ్ళు తోక తల ఆరింటిని ఉపసంహారం చేస్తుంది అలాగే మనం కూడా ఐదు ఇంద్రియములు మనస్సు ఈ ఆరింటిని కూడా సంసారం నుంచి ఉపసంహారం చేసేయాలి అంటే సంసారంలో ఉన్న వాటికేసి చూడడం సంసారంలో ఉన్న వాటిని వినడం అంటే ఫోన్ కట్టేయాలి చూడడం మానేయాలి అంటే కళ్ళు మూసుకోవాలి ఏకాంతంలో ఉండి మాట అయితే ఏం చేస్తారు ఇంకొకళ్ళ జనం మధ్యలోకి వెళ్ళడం మానేసి మీరు ఏకాంతంలో ఉండడం ఫోన్ కట్టేయటం చూడడం మానేస్తారు మానేస్తారు ఈ ఆర్ఘానికి అగరబత్తీలు ఇవి మానేయాలి ధ్యానానికి అగరబత్తి పడదు అసలు అగరబత్తి ఆరోగ్యానికే మంచిది కాదు మీరు గమనించండి ఉంటే నేను అగరబత్తీలు విలిగిస్తూ అది పద్ధతి కాదు ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి దేవుడి కోసం వెలిగించే వస్తాయేమో రావు అంటే వస్తాయి నేచర్స్ లా అన్నది ఇప్పుడు ఒక ఆయన పొంగలి చక్ర పొంగలి బాగా భోజనం చేస్తుంది డైబెటీస్ వస్తుంది జాగ్రత్త కాదండి దేవుడు ప్రసా వస్తుంది దేవుడు ప్రసాదమైనా కూడా వస్తుంది అండ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇట్ దేవుడు అంతా దేవుడు ప్రసాదమే వై డోంట్ యు అండర్స్టాండ్ అంతా దేవుడు ప్రసాదమే ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ ఎవడో హోటల్ నుంచి పట్టుకొస్తాడో దేవుడు ప్రసాదం అదే వై డోంట్ యు అండర్స్టాండ్ ద పాయింట్ ఈ ప్రసాదాలు అమ్మడం కొండం అనేటువంటి ఈ ప్రాబ్లం అదే ఎక్కడో మాట వరుసకి సత్యనారాయణ వర్తం పుస్తకంలో రాశారు ఏమన్నా ఈ ప్రసాదం లేకపోతే ఏదో అవుతుంది తింటే పుణ్యమని అక్కడ ఒక్కతోడే రాశారు ఇంకెక్కడా రాయలేదు అది స్కాంద పురాణే మీరు స్కాంద పురాణం తీసి చూస్తే సత్యనారాయణ కథ గడపడదు తెలి యూ కెనాట్ ఫైండ్ ఇట్ సాంధ్రపురాణే రేవాఖండే చతుశ్రివిశతి తమోధ్యాయ అంటాడు రేవా చతుశ్రవింశతి తమ అంటే మీకు తెలియదు మీరు ఏమన్నా సంవత్సరం వచ్చిన వాడిని అడగాలి అంటే ముప్పై నాలుగు వేల అర్థం ముప్పై నాలుగు అయితే ముప్పై నాలుగు లేకపోతే నలభై మూడు మీరు స్కాంద పురాణం రేవాఖండం తీసి ఆ ముప్పై నాలుగు నలభై మూడు చెక్ చేయండి ఇది ఉండదు అక్కడ ఉంటేదో ఉంటుందా కాబట్టి ఊరికే ప్రసాదం గురించి అల్లరి చేయటం గడపడి చేయటంలో సందర్భమే లేదు యూ విల్ గెట్ ఇట్ డెడ్ ఫోన్ విత్ డ్రా విత్ డ్రా నోరు కట్టేసుకోవటం అలవాటు ఆకలిగా ఉంటుంది ఐదు గంటలకు ఏదో కోడిలో తినాలని తీసుకుని అనిపించినప్పుడు సగ్గా మంచిదని తాగేసి నోరు మూసు కూడుకోవడం ఉంటే ఆ తర్వాత కావాల్స్తే ఇంకో గంట పోయిన తర్వాత మధ్య గారిని తిని పడుకోవడం ఆ ప్రసాదం వేరు అది భగవద్గీతలో ప్రసాదం అది వేరు కాబట్టి ఉపసంహారం ఫుడ్ విషయంలో ఉపసంహారం చేసేయాలి గంధము ఉపసంహారం అగరబత్తిలో అలా ఉంటే పిచ్చిగా వెలిగించి కూర్చున్న ధ్యానానికి పనికి రావాలి యోగా పీపుల్ అగరబత్తి వెలిగించారు మీకు తెలుసా అగరబత్తి అంటే కర్మకాండలో భాగమైనది యోగా పీపుల్ దైవోన్ గోఫర్ అగరబత్తి అంటే తర్వాత అసలు యోగా పీపుల్కి హృదయంలో ఉంటాడు దేవుడు అగ్ని దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం సర్వత్ర విదితాత్మనాం మను స్మృతికారను మహారాజు చెప్పాడు అలాగే కాబట్టి ధ్యానానికి అగరబీ అక్కర్లేదు సో ముక్కు ఇతిడ్రా తర్వాత క్రీమ్లో అవి రాసుకునే ధ్యానం చేయకూడదు స్నానం చేసి ధ్యానం చేసే అలవాటు వాళ్ళు స్నానం చేసి ధ్యానం చేసి క్రీమ్ రాసుకోవాలి క్రీమ్ అవసరం ఈ వెదర్కి ఈ స్కిన్ బాగులే ఏదో క్రీమ్ రాసుకుంటారు ఆ క్రీమ్లో ఏదో పెర్ఫ్యూమ్ ఉంటుంది కాబట్టి ధ్యానం అయిన తర్వాత రాసుకుంటే ఈ పెర్ఫ్యూమ్ అడ్డుకోకుండా సో ఐదింద్రియములను ఇతిడ్రా డ్రెస్ లూజ్గా ఉండాలి స్పర్శేంద్రియం కూడా మీకు అడ్డు రాకుండా ఉంటుంది లూజ్ క్లోత్స్ అంటే పంచ అయితే పైజమా అలాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది లూజ్ క్లోత్ లూజ్గా ఉండే షర్ట్ సో దట్ స్పర్శ మీకు అడ్డు రాకుండా ఉంటుంది ఐదు ఇంద్రియములు ఇట్టిద్రా చేసి మనస్సును సైలెంట్గా పెట్టుకోవాలి చుట్ ఏకాగ్రం అంటే ఒకే పాయింట్ మీద ఉండడం లేదా ఆ ఒక పాయింట్ కూడా లేకపోతే సైలెంట్ పెట్టుకోవాలి దీనికి ఇది దీన్ని మథనము అంటారు మథనం ఎందుకైంది మీరు ఏకాగ్రం చేయాలనుకుంటే పది ఇంటికి పోతుంది మనస్సు పది మీదికి పరుగు వేస్తుంది అప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కురావాలి అదే మథనం తర్వాత మీరు మామూలుగా ఎసర్వనతో మాట్లాడేప్పుడు వంట చేసుకుంటున్నప్పుడు టిఫిన్ తింటున్నప్పుడు మామూలు ఆలోచనలు వస్తాయి తప్ప అత్యంత ఘోరమైన ఆలోచనలు కావు వాడిని కట్టి పెట్టి పొడిచేస్తే అలా ఉంటుంది అనే ఆలోచన మీరు ఒంట చేయ వండుకునేప్పుడు టిఫిన్ తింటుంటే రాదు ధ్యానం చేసుకుంటే వస్తుంది ఈ ధ్యానం ఇంత సమస్యదే కానీ ఇంకొకట్లేదు మీరు మామూలుగా పాధానికి వస్తున్నారనుకోండి ఘోరమైన ఆలోచనలు రావు మామూలు ఆలోచనలలో కానీ ధ్యానాన్ని కూర్చుంటే మీకు చెప్ప శక్యం కానీ వస్తాయి చెప్ప శక్యం కాదు ఆలోచన అంటే ఆ వాసనలు ఎవో ఉంటాయి ఆ వాసన ఒకదానికి ఒకదానికి ఒక రక్షణ అలా ఏవో వస్తాయి వాటి లాజిక్ ఏమిటో కూడా ఉండదు మోస్ట్లీ ఇల్లాజికల్ థాట్స్ అన్నీ వస్తాయి తర్వాత మంచి థాట్స్ వస్తాయి చెడ్డ థాట్స్ వస్తాయి మంచి థాట్స్ ధ్యానానికి భంగమే చెడ్డ థాట్స్ ధ్యానానికి భంగమే వచ్చినప్పుడు మీ ధ్యానం చెడిపోతూ అప్పుడు మళ్ళీ మనస్సును వెనక్కి తీసుకురావాలి ఇదే మాతానం మంచి థాట్స్ ఉంటే దేవతలు చెడ్డ థాట్స్ ఉంటే రాక్షసులు రెండు ఉంటాయి దేవతల ఒక్కళ్ళతోటి మథనం ఉండదు దేవతలతోటి రాక్షసులతోటి కలిపే ఉంటుంది మథనం మీకు ఈ పాఠాలు ఇవన్నీ వేష సినిమా చూస్తే బాగుంటుంది థాట్ ధ్యానంలో వస్తుంది పాఠానికి వెళ్తుంటే కాదు చూసారా కాబట్టి ఆ మథనం జరగాలి అక్కడ మథనానికి మందరము ముఖ్యం మందరం ఏమిటి ఆధార శక్తి అక్కడ సింబాలిజంలో మందరము అంటే ఆధార శక్తి మచించడానికి స్థిరంగా ఉండాలి కదా ఆ స్థిరంగా ఉండేది ఏది ఆధార శక్తి ఆధార శక్తియే మందరము అనే దాని చేత సూచించబడుతుంది ఆధార శక్తి అంటే ఏమిటో తెలుసు అండి మీరు ధ్యానానికి ఇలా రిటారుగా కూర్చోవాలి ఇలా మామూలుగా నడువు వంచి కూర్చీలో కూర్చున్నట్టు ఇలా రిటారుగానే కూర్చోవాలి నడువు నొప్పి అని అనకూడదు నడువు నొప్పి కొద్ది గొప్ప ఉంటుంది బావాలే అభ్యాసం చేయాలి మరి పాఠం చెప్పేప్పుడైనా అనకపోతే ఇంక ప్రిన్సిపల్ థీరీ అయినా మీరు ఒప్పుకోకపోతే ఇంక ప్రాక్టీస్ ఎప్పుడు ఒప్పుకుంటారు పాఠంలో ఇంకా నడువు నొప్పులో ఏం లేవు లేదటాన్ని కూర్చోవడమే యూ ట్రై అంచేతనే దాన్ని మథనం అన్నారు అలా కూర్చుంటే కూర్చుంటే ఇంకా మథనం ఏమో దాంట్లో కూర్చోగానే ఏవో ఇష్యూస్ మథనము ఓకే నడువు నొప్పి వచ్చింది మళ్ళీ మళ్ళీ ట్రై యూ ట్రై డోంట్ గివ్ అప్ అలా రిటార్గా కూర్చోవాలి కూర్చొని ఇక్కడ మన ఆధార శక్తి అంటే ఏమిటో తెలుసు మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మీకు నీకుపాటికి తెలిసే ఉంటుంది కూడా అస్సలు దేహంలో ఏ కదలిక ఉండకూడదు దాని మీద ఫోకస్ పెట్టాలి నో మూమెంట్ ఇన్ ది బాడీ దెన్ నో బిహోల్డ్ మనస్సు కూడా కదలదు మీరు ట్రై చేసి చూడండి దేహంలో కదలిక ఉండకూడదు మనస్సు కదలు అది ఆధార శక్తి అంటే వెన్నెముక్కను నిటారుగా పెట్టడం కారణంగా దాని తర్వాత ఓంకార ధ్యానం కూడా ఆధార శక్తి అవుతుంది ఓంకార ధ్యానం ఉంటేలాగా ముందు నిటారుగా కూర్చొని మెల్లగా లోతుగా గాలిని పీల్చి మెల్లగా దీర్ఘమైన ఓంకారంతో విడిచిపెట్టుట అది ఆధార శక్తి ఆధార శక్తి ఏం చేస్తుందంటే మీరు ఓంకార ధ్యానం చేసినట్లయితే మనస్సు స్వచ్ఛంగా ఆరోగ్యకరంగా ఉంటుంది దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఆ ప్రాణాయామం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో అది ఆధార శక్తి ఓంకారము నడుము నిటారుగా పెట్టుట లోతుగా పీల్చుట మెల్లగా విడిచిపెట్టుట ఓంకారంతో విడిచిపెట్టుట స్థిరముగా ఉండుట ఇది ఆధార శక్తి యొక్క లక్షణాలు ఇవ్వండి ఈ సందర్భంలో మీకు మనస్సులో ఆలోచనలు వచ్చి ఏకాగ్రత చెడిపోయిందనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆలోచనలు ఏ ఆలోచనలు వస్తే ఆలోచనలను ఈశ్వరులకు సమర్పించేయాలి ఆధార శక్తికి నీవే హే ఈశ్వర ఈ ఆధార శక్తి నీవే ఈ స్థిరత్వము నీవే ఈ మనస్సులో చెలరేగేటువంటి ఆలోచనలను నీకు సమర్పిస్తున్నాను అని సమర్పించేసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం చూడండి ఇప్పుడు మనస్సు చెదిరిపోయినా అది ప్రార్థన అయిపోయింది ఎందుకంటే చెదిరిన మనస్సును కూడా మనం ఈశ్వరునికి సమర్పిస్తాం అదే పువ్వులు సమర్పించినట్టు అదే పువ్వులు అంటే మనస్తనే పుష్పాన్ని సమర్పిస్తే సరిపడుతుంది పువ్వుని చెప్పి కనబడ్డ ప్రతి మొక్కని బరికేసి ఇవన్నీ తీసుకొచ్చి సమర్పించక్కర్లేదు మనస్తనే పుష్పాన్ని సమర్పిస్తే సరిపడుతుంది మీకు అలవాటు ఉంటే ఒక పువ్వు సమర్పిస్తే సమర్పించండి కానీ పువ్వు పేరు చెప్పి చెట్టుకి మొక్కకి నష్టం కలగకుండా మాత్రం చూసుకోవాలి చెట్టు మొక్క బోర్ ఇంపార్టెంట్ ఆ రకమైన సెన్సిటిబిలిటీ ఆ సున్ని దాన్ని సంవేదనశీలత అని అలా ట్రాన్స్లేట్ చేస్తారు అది మీకు అర్థం కాకపోవచ్చు సంవేదన సెన్సిటివిటీ అన్న అర్థం కాదు సంవేదనశీల అన్న అర్థం కాదు మరి ఎలా అర్థం అవుతుంది సున్నితముగా ఉంట అ సున్నితంగా ఉండాలి బండగా ఉండకూడదు సో ఆ ఈ ధ్యానం మథనానికి ఆధార శక్తిని నీవే హే ఈశ్వర అని ప్రార్థన భవ జలధి అప్పుడు ధ్యానం చేస్తుంటే మొట్టమొదట మీరు బీ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ డిస్టర్బెన్స్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ మూడింటికి కూడా మీరు మానసికంగా సంసిద్ధులై ఉండు అవే వస్తాయి డిస్టర్బెన్స్ అయిపోతూ ధ్యానం లోపల నుంచి అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత లేచిపోతారు మీరు ధ్యానం నుంచి అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ ధ్యానం మనం చేయలేకపోయామనిపిస్తుంది దాన్ని డిస్టర్బెన్స్ నిరుత్సాహం కలుగుతుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇవన్నీ వస్తాయి బీ ప్రిపేర్డ్ ఫర్ రావాలంటే అది విషం ఆ విషం పుడుతుంది ఫ్రస్ట్రేషన్ మించిన విషమేముంటుంది అలాంటి విషం పుడుతుంది పిహెచ్డీ చేసుకుండగా ఫ్రస్ట్రేషన్ వస్తే అదో విషం ఆ విషయానికి వాడు తట్టుకుని నిలబడ్డా వాడికి పిహెచ్డీ వచ్చేస్తుంది ఆ విషయానికి వాడిని ఫ్రస్ట్రేటెడ్ రీసెర్చ్ స్కాలర్ అని అంటారు ఆ విషానికి వాడు పారిపోయాడా ఇంకా వాడి జీవితంలో వాడికి పిలిచి తీరా ఆ విషానికి తట్టుకు నిలబడితే హీ షూట్ టు విన్ అగ్రే విషం అది ఈ మథనం అనేదానికి దృష్టాంతం అది జలధి మథనం అందడా తర్వాత మీకు ఎప్పుడైతే ఇలాగ ఏకాగ్రంగా ధ్యానం చేస్తారో శాంతి లభిస్తుంది ఆ శాంతిలో ఒక ఆనందము లభిస్తుంది ఒక గుడ్ హ్యాపీనెస్ అది కూడా మీరు పట్టుకోకూడదు దాన్ని కూడా సమర్పించేయాలి ఆనందాన్ని కూడా సమర్పించేయాలి ఏది మంది కాదు ఆఖరికి యూ షుడ్ నాట్ ట్రై టు ఎంజాయ్ ద మెడిటేషన్ మెడిటేషన్ ఎంజాయ్ కూడా చేయకూడదు మెడిటేషన్ ఎంజాయ్ అంటే అది మళ్ళీ హఠయోగం అయిపోతుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్లో ఎంజాయ్మెంట్లు ఉంటుంది సిద్ధులు ఉంటాయి ఉంటాయో లాభాలు ఏవో ఉంటాయి అఠయోగమై కూర్చుంటాయి సంస అది కూడా సంసారం కాబట్టి దాంట్లో ప్రయోజనాన్ని ఏమీ అపేక్షించకూడదు ప్రయో ఫలాన్ని కోరేరు అంటే అది పోయింది యోగం కాకుండా పోతుంది సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సున్నితంగా మీరు ఆ ధ్యానాన్ని ఉండాలి అంటే అది ఈశ్వరుని అనుగ్రహం చేతనే సంభవం కనుక భగవద్ జల్లధి మథన మందర మథనం ఉండాలి జీవితంలో జీవితంలో మథనం లేకపోతే వాళ్ళు పైకి రాదు మథనం ఉండాలి ఇప్పుడు బరువు ఎక్కువయ్యారనుకోండి బరువు ఎక్కువయ్యే వాళ్ళు దేవాళ్ళకు లూజ్ సమ్ వెయిట్ మథనం ఉండాలి మథనం ఉంటుంది ఎందుకంటే లూజింగ్ వెయిట్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ ఎందుకంటే మీరు చాలా కష్టపడితే ఓ నెల ఓ పౌండ్ వెయిట్ పోతుంది అలా ఉంటుంది వెయిట్ పుటాన్ చేయటం మీకు తెలియకుండా ఎనిమిది పౌండ్లు పుటాన్ చేస్తాం కానీ అదే ఎనిమిది పౌండ్లు లూజ్ చేయాలంటే ఆరు మసాలు మీరు తీవ్రమైన శ్రద్ధ పెట్టి చేస్తే కానీ ఆ వెయిట్ పౌం లూజింగ్ వెయిట్ ఎంత ఫ్రస్ట్రేషన్గా అంటే అది అది మథనం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి తినాలనిపిస్తుంది తింటే మళ్ళీ బరువు పెరుగుతామేమో అని భయం వస్తుంది సో ఒక ఆ టేబుల్ దగ్గర కుర్చీ వెళ్ళి కూర్చుంటాడు బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ ఏమో ఉంటుంది కదా ఆ బ్రేక్ఫాస్ట్ కుర్చీలో కూర్చునే ముందు ఆ వంట వడ్డించే ఆమె వెయిట్ స్కేల్ పెట్టిన అంటే దాని మీదకి ఎక్కి ఆ బరువు చూసేసుకుని అప్పుడు వెళ్ళి కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది ఆ స్కేల్ తీసేస్తారు బరువు చూసుకుని కూర్చోవడం బరువు చూసుకుంటే ఇంకా తగ్గినట్లేదే అని వెళ్ళి కూర్చున్నా అలాగే రెండు రోజులు నాలుగు రోజులు అయ్యేప్పటికీ ఆయన కోపం వచ్చేసింది ఏం వెళ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయప్పుడు పెడితే నాకు గిల్టీ క్రియేట్ చేయటానికి నన్ను బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయని విరా ఏంటి ఆయన అది వచ్చి విషం వచ్చింది ఆ మథనం నుంచి విషం పుడుతుంది కానీ ఆ చేసే వాళ్ళకి తెలుసు అది వాళ్ళు ఆ మళ్ళీ జాగ్రత్తగా తీసి లోపల పెట్టేసుకుని మళ్ళీ మొన్నటి పొద్దున్న రాగానే మళ్ళీ పెట్టారు ఎక్కాలి వెయిట్ రికార్డ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి యూ హెవ్ టు డూ దాట్ ఎవరీ డే యూ హెవ్ టు డూ దాట్ సో దాట్ అట్లీస్ట్ పెర తగ్గడం మాట దేవుడి ఆ తర్వాత క్రమంగా తగ్గడం కూడా వస్తుంది ఈ మథనమంతా కాబట్టి ఈ సాధనా మార్గంలో మథనము తప్పదు ఈ మథనము జరుగుతూ ఉంటుంది ఈ మథనంలో మనకు ఆధార శక్తి అంటే నిలబడాలి ఆ మథనాన్ని విలువెట్టేసి పారిపోకుండా నిలబడాలి ఆధార శక్తి నీవే భవజలధి మథన నా భయమును పోగొట్టుము పరమం ధరం అపనయ భయమును పోగొట్టుము చూడండి ఎవడు మనస్సులో భయాన్ని కలిగి ఉంటాడో అది వాడు జీవితంలో ఇందేనికి పనికిరాడు ఆధ్యాత్మిక లౌకిక జీవితంలో పనికొస్తాడో పనికిరాడు నేను లౌకిక జీవితంలో నడుస్తూ ఉంటుంది ప్రారంభాధీనంగా పోతూ ఉంటుంది భయస్వభావం గల వాళ్ళు కూడా బాగానే డబ్బు సంపాదిస్తారు మేడలోనే కడతారు బాగానే భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు ఈ లౌకిక జీవనాన్ని వ్యాఖ్యానం చేయటం చాలా కష్టం ప్రారంభాధీనంగా పోతుందని అనిపిస్తుంది కానీ అధ్యాత్మ జీవనంలో మీరు భయపడ్డారంటే మీరు అధ్యాత్మ జీవనానికి అర్హులే కాదు దేవుణ్ణి భయంతో పూర్తి చేసేవాడు వాడు కామ్యకర్మలకి పనుకొస్తాడు తప్ప నిష్కామ కర్మయోగానికి అర్హుడే పడుకోవడం అర్హత లేకుండా పోతుంది ఎందుకంటే భయస్వభావం అన్నది ఈశ్వరుణ్ణి ఆరాధించటంలో పెద్ద ఆటంకమైపోతుంది భయం భయంతో దేవుణ్ణి ఆరాధించకూడదు భయంతో ఉండే మొరాలిటీ ఉంటుంది భయం అంటే ఇప్పుడు వీడికి అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది కానీ అబద్ధం చెప్పారని తెలిస్తే పీకేస్తారు రెక్కేస్తారు అందుకోసం చెప్పడం అందుకోసం జాగ్రత్తగా ఆలోచించుకుని ఇంకా పట్టుకోవడానికి ఛాన్స్ లేనప్పుడే అబద్ధం చెప్తాడు పట్టుకుంటే పీకేస్తారని చెప్పేసి చెప్పడం అది ఒక భయంతో సత్యాన్ని పలుకుతాడు అలా కాకుండా సహజ స్వభావము చేతనే నేను అసత్యమును పలకడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ నేను చెప్తే సత్యం చెప్తాను అంటే అసత్యం మాత్రం నేను చెప్పను అనే సహజ స్వభావం అది మొరాలిటీ కాబట్టి ఈ మొరాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది వివేకం నుంచి పుట్టిన మొరాలిటీ నీతిని నీతి నియమము వివేకం నుంచి పుట్టింది ఆ నీతి నియమం ఎక్కడి నుంచి వచ్చింది భయం నుంచి పుట్టింది భయం నుంచి పుట్టిన మొరాలిటీ దానికి రిలీజియస్ మొరాలిటీ కూడా అంటారు ఆ మొరాలిటీని జర్మన్ ఫిలాసఫర్ నీస్ట్ అన్నవాడు చాలా చెండాడి పెట్టాడు తునా చెండాడి పెట్టాడు క్రిస్టియన్ మొరాలిటీ అంటారు అక్కడ క్రిస్టియానిటీని బట్టి వచ్చిన మొరాలిటీ ఇక్కడ మనకే ఉన్నటువంటి మొరాలిటీ రిలీజియస్ మొరాలిటీ అంటే ఏమిటి నువ్వు కనుక వరుసగా ఏడు రోజులు పూజ చేయకపోతే నేను ఎత్తు పిడుగు పడుతుంది అని ఉంటుంది అక్కడ ఇప్పుడు అందుకోసం పూజ పూజ ఈ వారం రోజులు పూజ చేసే నీవు కనుక భోజనం గడుపుకుండా చేస్తే నీకు పూజ వేస్ట్ అయిపోతుంది కాబట్టి భోజనం గడుపుతున్నా మానేస్తాను ఏదో భయం ఏదో భయం పెట్టడం ఇంకా ఇలాంటివి చూస్తే ఆశ్చర్యవలితా సహస్రనామం చదివి ఉత్తరపీఠి చదవకపోతే ఈ చదివిందంతా వేస్టు అని భయం పెడతాను తర్వాత భగవద్గీత అలా ఉండదు భగవద్గీత అలా ఉండదు తర్వాత కడ్కమాల స్తోత్రం చదవకపోతే నీకు నరకం వస్తుంది ఏడు ఏడు లలితా సహస్రం చదివి కడ్కమాల చదవకపోతే నరకం వస్తుందా ఖడ్కమా నాకు అసలు ఖడ్కం వద్దాయి బాబు అన్నాడు తర్వాత గాయత్రి మంత్రం చేసి ముద్రలు చూపించకపోతే నరకంలో నరక పాత సార్ ఏముంది అనుష్ప్పు నరకే పకే అయితే అనుష్ప్పు అనుష్ప్ అంటే అర్థం ఏదో తెలిసిందండి తుప్ అని చెప్పచ్చు శ్లోకం దాన్ని అనుష్ప్ అంట అంత తెలియ చిటిక వేసినట్టుగా శ్లోకం చెప్పచ్చు స్వామీజీ కారులో వచ్చారు ఎవరో ఆయన సొంతకారు ఏం కాదు ఈ రోజుల్లో స్వామి సొంతకారులు కూడా ఉన్నాయి కానీ ఆయనకి సొంతకారు కాదు పాప ఆయన ఆయన కారు ఎక్కి వచ్చారు కారెక్కి దిగ్గానే యానాధిశ్రితం యానాధి యానా యానాధిశ్రితం దృష్టి సచేల స్నానమాచరేట్ అని ఒకడు అను చెప్పాడు అంటే కారెక్కిన సన్యాసం చూస్తే కట్టుబట్టలతో స్నానం చేయాలి అని చెప్పాడు అనుష్ ఆయన విన్నారు ఆయన ముఖంలో కత్తి కత్తి కత్తి కత్తి వ్రేటుకు నెత్తుడు చుక్క లేదు అదే కత్తి వ్రేటుకి నెత్తుడు చుక్క లేదు నిలదొక్కున్నారు నిలదొక్కుని ఆయన ఏం చెప్పారంటే తర్వాత ఇతినిందకం గృహస్థం దృష్టి సచేన స్నానమాచరియతుంది వ్యతిని తిట్టే గృహస్థుడిని చూస్తే కట్టుబట్లతో స్నానం చేయాలని చెప్పాలి చెప్తే వీడి ముఖాన్ని మళ్ళీ నెత్తలు నేను ఈ దృష్టాంతం నేను చెప్పానంటే అనుష్ణుక్ అలా స్టూప్ అలా చెప్పచ్చు దానికోసం పెద్ద పెద్ద తెలివితేటలు కూడా అక్కడ శిఖరం దృష్టి పునర్జన్మన విద్యత కానీ కొబ్బరి సుబ్రహస్ తప్పది వ్యాకరణ శుద్ధంగా లేదు అని కొట్టిపారు సార్ ఎందుకంటే దృష్టి క్వాప్రత్యం ఈ క్వాప్రత్యయం అక్కడ పునర్జన్మ రవిద్యతలో కర్త పునర్జన్మ భావార్థక ధాతువు ఈ తత్వాప్రత్యయంలో కర్త చూసినవాడు వీడు కాబట్టి కర్త మారిపోతుంది తత్వాప్రత్యయం వచ్చినప్పుడు కర్త మారకూడదు సేమ్ కర్త ఉండాలి కాబట్టి ఈ వాక్యం తప్పు అని చెప్పారు తప్పుది అంటే ఎవడో దిద్దాడు శ్రీశైల శిఖరం ద్రష్టు పునర్జన్మ రవిద్యత ఏం సమర్థ సమాసం కాదు అసమర్థ సమాసం ద్రష్టు సమాసం ద్వితీయ యాకవచనానికి రాదు అసమర్థ సమాసం కాబట్టి తప్పు అని ఆయనే చెప్పారు శ్రీశైల శిఖర ద్రష్టు అని పెట్టుకో పెట్టుకుంటే సంథింగ్ యూ హ్యావ్ దే అంటే నేను చూసిపోయినట్టే ఉంటే అనుష్పులు చూసి మీరు భయపడకూడదు ఎవో అనుష్ఠుకులు కోకొల్లాగా ఉంటాయి కాబట్టి భయం పేరుతోటి మీరు ఈశ్వరున్ని ఆరాధించుతా అన్నది అది మనిషి వికాసానికి మంచిది కానే కాదు భయపడకూడదు ఇప్పుడు మీ నైబర్ ఉన్నాడనుకోండి మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు అనుకోండి మీకు మంచిది కాదు ఈ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ యూ వాంట్ హిమ్ టు రెస్పెక్ట్ యూ టు నో యూ నాట్ టు బి అఫ్రైడ్ ఆఫ్ యూ ఎందుకంటే మిమ్మల్ని భయపడుతూ ఉంటే ఆ బాగుంది నేనంటే వాడికి భయంని మీరు సంతోషిస్తారా ఎప్పుడో మీకు గోయి తీసేస్తారు ఈ భయపడే వాళ్ళు ఉన్నారు చూసారా మోస్ట్ డేంజరస్ ఎప్పుడో గోయి తీస్తారు కాబట్టి భయము మనిషి యొక్క హృదయాన్ని బానిసగా మార్చేస్తుంది భయపడద్దు నో భయం భయపడి స్వభావాన్ని విడిచిపెట్టేయాలి ఏమిటి భయపడకూడదు ఎలాగా పోదుగా భయమంత తేలిగ్గా సరే ఇంకొకటే ఉపాయం ఆ ఈశ్వరుని ప్రార్థించి ధ్యానం చేస్తూ ఉంటాను ఈ ధ్యానం సరిగ్గా నడుస్తుందో నడవద్దో భయం ఉంటుంది ఆ భయాన్ని నీవే పోగొట్టు ఈ సంసారం భయం ఉంటుంది ఆ భయాన్ని నీవే పోగొట్టు ఇన్సెక్యూరిటీ భయం అంటే వృద్ధి ఉణిగిపోవడం అనే కాదు నాకు మోక్షం వస్తుందో రాదో అనే భయం ఉంటుంది భయం అంటే ఇన్సెక్యూరిటీ దాన్ని నీవే పోగొట్టు ఈ భయాన్ని నా వల్ల కాదు నువ్వే పోగొట్టవలసింది అని ఆ భయాన్ని ఈశ్వరుని భయం పోగొట్టమని ప్రార్థించాలి కోరికలు ఇవ్వమని ప్రార్థించకూడదు కోరికలు ఏం చేసుకుంటారు ఆడీ కార్ ఇవ్వమని కోరుకున్నారనుకోండి ఈ ఆడీ కారు దాచుకోవడానికి చూడలేదు నానా కష్టాలు కూడా ఆ సికింద్రాబాద్ రోడ్డు మీద ఆడీ కార్ నడపడం ఇట్స్ ఎ పనిష్మెంట్ హాడీ కార్ నడపకూడదు సికింద్రాబాద్ రోడ్డు మీద నడపకూడదు నేను ఒకసారి సైకిల్ తుడుచుకుంటున్నా నాకు బాగా సైకిల్ శుభ్రంగా తుడిచుకుంటున్నా ఫ్రంట్ వీలర్ అంతా ఈ ఫోర్త్ పార్టీ తుడుద్దామని రెడీ అవుతున్నా రెడీ అవుతుంటే నాకు మా అమ్మగారు పని చెప్పారు ఏదైతే కొత్త నెల్లికి తీసుకురాదా అని చెప్పారు వర్షాలు పడ్డాయి రోడ్డు బొరదా బొరదా ఈ తుడుస్తున్న ఆ పని తక్కువని మానేశాను అప్పుడు ఇంకా వాళ్ళు ఎవరో ఏదో తులుస్తూ తులుస్తూ సగం మానేశారు వద్దులండి అనవసరం తోడడం దాన్ని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రోడ్డెక్కింది కాదు దాన్ని తోడడం వేస్ట్ అది మానేశాం